ఆకాశవాణి భర్కైవ్స్ నుంచి విశిష్టమైన కార్యక్రమాలను అందిస్తోంది అందులో భాగంగా ఈవేళ ప్రఖ్యాత కవి రచయిత జర్నలిస్ట్ భాషావేత్త బూదరాజు రాధాకృష్ణ గారి సజీవ స్వరాలు ఇప్పుడు మీరు వినబోయే స్వాగతం జులై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రికార్డు చేయబడి జ్ఞాపకాలు అనే శీర్షికన ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసారం చేసింది మాటల మేస్టారు బూదరాజు గారు చిన్నతనం నుండే తనకు పద్యరచన ఎలా అలవడింది కవిత్వానికి పద్యానికి తేడా ఏమిటి తమ ఉద్యోగ వ్యక్తిగత జీవితంలో ఎదురైన సన్నివేశాలను భావావేశాలను పద్యాల్లో ఎలా వ్యక్తపరిచేవారు ఈ విషయాలన్నీ చెప్పబోతున్నారు విందా నేను బలిలో చేరే నాటికి పంతొమ్మిది ముప్పై ఏడు ప్రాంతాల్లో సాహితీ ప్రపంచం ఆశ్రయిత ప్రదర్శనలతో అవధానాలతో మాలిమైపోతుండే సంప్రదాయ నాటక రంగం కూడా పద్యమయంగా ఉండేది ఇతర సాహితీ ప్రక్రియలు లేవని కాదు గానీ వాటి ప్రభావం విద్యావంతుల మీద మాత్రమే ప్రసరిస్తుండేది ఫస్ట్ ఫారంలో సంస్కృత విద్యార్థిగా చట్టమంది వల్లించాను కొంతవరకు తరువాత మాతృవయోగం కారణంగా చీరాల నుండి వేటపారం పోల్సి వస్తుంది అక్కడ సంస్కృతం లేదు తెలుగు విద్యార్థిగా సెకండ్ ఫారములో చేరిన తర్వాత పరిస్థితులు వాతావరణము మార్పులు తెచ్చాయి పంతొమ్మిది వందల నలభై రెండు నలభై నాలుగు మధ్యకాలంలో తప్పక అప్పలేకోవలసి వచ్చేది ఒక్క తప్పు వచ్చి ఆ కాలవది వేటపాలెం మిడిల్ స్కూల్లో ఆదికుడు సోదరకౌరులో చిన్నవాడైన అబలా గారు మా తెలుగు మాస్ జలభంగం చేసిన పోషకీ అన్యాయం చేస్తారట్రాని శిక్షించేవాడు దళమంటే ఏమిటో బరిగట్టలైన తర్వాత చెప్తానని सुरक्षित सार अदल आयनेमहत रच्चा मणिमंजरी सातावधार अंदवल कविता पुर्टिंग पानी नाना देवतल अस्ोत्रा शहना चार्थ पद्धन रायक सुलभने वोट शतका चलोहना मुख्यम ग्राम ला सारती क्षेत्र ग्रंथाल जगह साहिद हाजर ఉపన్యాసాలు పద్య పక్షలను నీ తీరాలన్నాడు ఆ కాలంలో పద్యరచన ఆరంభించాను నాలుగో ఫారం చదవడం కోసం మళ్లీ తీరాలు వెళ్ళాడు పదివందల నలభై నాలుగులో అప్పటి నుంచింది కనపడ్డ ప్రతి కృతాంతాన్ని విషయాన్ని పద్య రూపంలో పెట్టాలనే ఉగాహటం పెరిగింది మొట్టమొదట పెట్టాను పెద్ద కవులతో కోల్చుకొని నాగీ కవితవాన్ని సిద్దుపడి భయపడి మానేస్తే పరీక్షల్లో పద్యాలు రాశాను అది కుప్పదీసింది సున్నా మార్కులు వచ్చినందువల్ల ఫైనల్ పరీక్షలు పోయే అవకాశం లేదన్నారు ఆ సమయంలో మద్రాసు క్రైస్తవ కళాశాలలో ఆంధ్రోపన్యాసూల్ ఉన్న దోమా వెంకట గారు మా బడికి వచ్చారు మా గురువులు కొత్త సత్యనారాయణ చౌదరి గారు కృషి గ్రహించారు అత్యావధానమో శతావధానమో చేయండి ఆశ్రయిస్తూ అయితే మా బలిపిల్లవాడే చెప్పగలన్నాడు అలాగే మీరు చెప్పవలసి వచ్చింది తప్పునుంటే మేము సమర్థిస్తామని అవసరం ఇతిప్రాసలు అనేక రకాలు ఉన్నాయని మేము సరిపెడతామని ప్రోత్సహించగా చెప్పాను అది కవిత్వం కాదు కేవల పద్యరచన ఆ పరీక్షలో ని మా హెడ్ మాస్టర్ శ్రీరాజు నాగభూషణరావు గారు సంతోషించి ఫైనల్ పరీక్ష కూర్చుకునే అవకాశం కల్పించారు అప్పట్లో పద్యరచనంగా ఉంటాయి కొందరు విద్యార్థి ఉత్తరాలు ఆస్తుండేవాళ్ళం ఆ కాలంలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో గుంటూరు హిందూ కళాశాలలో సైనికు విద్యార్థిగా ఇంటర్మీడియట్ లో చేరాను అక్కడే కళాశాల పత్రికల్లో పద్యాలు ప్రశ్నించడం మొదలైంది అప్పటికి శబ్దరత్నాకరాన్ని పాఠ్యక్రమేలాగా చదివే దుర్లక్షణం పట్టుబడ్డది సొంత భావాలకు ఏమీ లేకపోయినా ఎవరి దచ్చినా చదవాలని చదివగానే అందులోని భావాలను సొంత రాయాలని అలవాటు చేశాను ఆశువుగా పద్యాలటం సరే ఒక వృత్తంలో రాసి అదే భావాన్ని మరో వృత్తంలోకి రాసే ప్రయోగాలు మొదలెచ్చాను కాస్త కృష్ణాచారుల వారి బాలభూషణ చదువుతూ వాళ్ళ వారు తెలుగునీటిలో ప్రచురించిన కవ్యాఖ్యాన సంస్కృత కావ్యాలకు అర్థం చేసుకునే పరిస్థితికి వచ్చాడు ముడికి ఆ ధోరణిలో కాళిదాస్ హిమాలయ వలనలను తెలుగు పద్యాల్లో ప్రచరించారు ఉదాహరణ ఒకటిలో శిఖర సాధువులం దుణా రుణప్రసా పుంజములు ఉద్భవించి పరిపూర్ణములై జరగమ్ము కప్పుతో రంజిని సుఖయోగులు నిరంతర తీవ్ర సమప్రవృత్తులవుతుంది జరిగిడు ఆ గగన సింధు మహాశిఖరాగ్రవీసుల కాళిదాస్ ఎంత అన్యాయం చేశానో ఇప్పుడు అర్హమవుతున్నది గాని అప్పట్లో అదొక వీరావేశం గుంటూరులో అరుగుపతి కొట్టల్లోనే ఘన కొటల విలాసాలు వారి పచ్చభాగ్యం కలిగింది నేను అప్పటికి రాసిన పద్యాలు విని లవట చేత కాదు ఆ బాలను నితిని పెట్టుకుంటా నువ్వు రాసుకుంటు నాకు భరోసా ఇచ్చారు ఆయన ఒక విచిత్ర భాషలో సత్యత్వం సంపాదించాను నా తోటి విద్యార్థి బూలూరి హనుమంతరావుతో పాటు అది సాక్షి సభ లాంటిది అందులో సభాధ్యక్షుడు వెంకేష్ సంక్షిప్తర ధ్వర్యంతో కథలు రాస్తుండే చావలి వెంకట శాస్త్రి గారు అప్పట్లో గుంటూరులోని ఇంపీరియల్ బ్యాంకు కు ఆయన మేనేజర్ కాబట్టి సౌపర్లు కిందనే అప్పటి గుంటూరులోని కవి పనితుల్లో ఏ తప్ప తచ్చిన వాళ్ళందరూ ఆ గోష్ఠలో చేరారు సాయంత్రం ఐదు గంటల నుంచి కొన్నిసార్లు పరిగెటం దాకా కలహరించారు వేదాల తిరుగులాచార్యులు తాండవ కుచార్యులు ప్రణీలుగా ప్రసిద్ధి లేని నీలదాసు లక్ష్మీపసాద్ తిందుచార్యులు వర్రం జాషువా కరుణశ్రీ గంగారాప శాస్త్రి గారు వాదినారు సోమయాదు పుగలమ వెంకట హనుమంతరావు ఊరిగంటి వెంకట శాస్త్రి దమునమడికి మాధురామ శర్మ కోలూరు ఆంజనేయులి ప్రసాద్ శ్రీరామకౌశం శాస్త్రి వంటి పెద్దలు ఆ దోష్ణ సత్యులు కాస్త కృష్ణాచార్యులు వారు పరుగు వచ్చి శాస్త్ర చేసి అదే వేగంతో వినియేవారు ఎప్పుడైనా కృష్ణ ఉమామహేశ్వరరావు వచ్చి దుమాలనీ పోయేవాడు క్షణాల నుంచి కదలవాడి కుయ్యారు సిడిగా వచ్చి పోరాడిపోయేవాడు నరసరాపేట నుంచి బెల్లం కుడా అని చెప్పి వెల్చూరి వచ్చి ఉండేవాడు ఆ ప్రాణానికి ఆ గోష్ఠి రెండో విశ్వవిద్యాలయం మొదటిది సారస్వతనికేతనం సారస్వతికేతనంలో అడుగుపెట్టి ప్రసంగించని లభ్య ప్రతిష్ట ప్రైపక్షలు లేరునే చెప్పాలి వాడు తప్ప గోష్ఠలో కలిగిన వాదోపవాదాలు కవితా ప్రసంగాలు కొన్నిసార్లు మనస్ఫర్శాలు దారి చేసినా మాకు సుప్రీంకోర్టు ఉండేది వాళ్ళు కూడా ప్రత్యేక లోపంలో అభిప్రాయ భేదాలను పరిష్కరించడానికి వాదించి వెళ్లేవాడు ఆయన ఎర్రలు మాది бирали చెరికచల్ల వెంకరత్నం వంటివారైనా ఎప్పుడో ఒకసారి వచ్చిపోయేవారు గాని పల్లివారు రాలేదు అక్కడికే పరిష్కారానికి వెళ్లవని రాష్ట్రీ కుక్షల వారి సలహా అదనవ రాశి గవీంద్రుడి అతడు మహత్వాకాంక్షి కారణం చెబుతూ పూర్ణ ప్రజ్ఞత నేనూర్ఖుండ లక్ష్యంతే అని కూడా ఉత్తమించేవారు నే ఈ పుస్తకాలు దానికన్నా ఈ దోష్లో నాలుగు గంటలు కూర్చొని వెళ్తాం మంచిగా అనిపించాడు ఆ కాలంలో నేను అస్సధారులనే ఖండగా జబ్బుని చెప్పి ప్రచురించాను అప్పటి నా మనస్థితి లాగానే పది మూడు రకాలు అల్లుడి సీతారామ చరిత్రను రెండో భాగంలో అనే కాళం చదివి గతస్మృతి కోరిక దివంగత మాతృమూతిని స్మరించారు మూడోది తెలిసిన విషాద ప్రణయగాథకు పద్య రూపం ఆ పద్యాలను మొదటి గోష్ఠిలో కదిగాను ఉదాహరణకు అప్పటి నా ధరలను పద్యం ఒకటి అది వర్షస్థు మహేంద్రవర మంది అత్యంతమై ఆంధ్ర నీరల సంతోరాచారశు ప్రవర్తన శక్తులుకరింపూ చే దాకా వినిపిస్తానని ఘనగుధరండి వేర భద్రవంతులు పూర్తిపడ్డారు హెలో రాజాని వేటవాణ్ణి పంతొమ్మిది వందల యాభై ఒకటి ఫిబ్రవరి భారత్ లో విఫలనామనే నా పదిరచన సై అది అనూక్ష్యమైన అసలు సాహిత్య పరువులో ఒక పద్యం ప్రత్యసంస్కారవమాన భాషములు కాళ్ళు తొలుపు బాగా పడ్ల కోటి యముడు పంచిన శవవాహనములు మాకు ఈ పిచ్చి భావ కవితే నీకైత్యం రాయాల్సి వస్తుందని బెదిరించేవాడు మాకి దేవి ప్రసాద్ కానీ మరో రెండు మూడు సంవత్సరాలు కానీ ఈ పిచ్చి కొంచెమైన వదలలేదు కర్ణశ్రీ నిర్వహించిన సుభాషణలో హాలు పద్యాలు ప్రచురించాను పంతొమ్మిది వందల యాభై రెండు సెప్టెంబర్ లో కళా కౌశల్యములు గాయని రాజవృష్టికి సై పండ్రావై నచ్చన విడం ప్రావృత్కాల మయూర నాట్యములలో పల్లీజనానందముడు ఈ పద్యరచన నాటిని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు ఆడస్ धोलो वाट मार प्रधान कारमकृस्तावर परीक्ष प्रबंध चरवी तपूम साहित्य संस्कृत प्राकुता सत्ताशैल अट्रंथ अच्छे साहित्य रचना धारण लोकशास्त्र आदि चुट्ट प्रपंचा गमन पशी अर्थंस प्रयत्तेहित्य ग्रहिशे उपन्यासम अंदक कारण्डापस्थित పద నవంబర్ పరిశీలిలో నా పద్య రచన సాదర్ అర్థందని ఆయనకు చూపటం భారత వారు యాభై రూపాయలు ఇస్తే కాటోడు గారు ఈ పద్యాలకు నూట పదాలు ఇచ్చారని బలాయి మాటలు చెప్పటం ఎన్ని విధాలు చెప్పినా పద్యరచనలో పోటీలకు పోయి మూడేళ్లు ప్రథమయించుకున్నాను బహుమాన ద్రవ్యంలో మాత్రం ఆయన సూచించిన పుస్తకాలే కొన్నాను సాయంత్రాలు మిత్రులతో తోప పద్యాల పోటీలు పద్యం ఎవరైనా చదివితే అది ఎవరి రచన కావచ్చునో శైల్ వంటి వినోదాలు సాగాయి చేయరచన చేయాలనే ప్రయత్నాలు చేశాను రాజకీయ భావాల ప్రభావం పట్ల తీవ్రంగా ఉండేది అందువల్ల యుద్ధంలో భాగంగా జయం మీది సుఖం మీది రణజ్వరం నశిస్తుంది జయ నాటక నాందగీతం ఇదిగో వినిపిస్తున్నది వంటి గేయాలు రాశాను వ్యాసరచన దృష్టి మళ్ళీ ఆంధ్రోపన్యాస పూర్తిలో చేరిన తర్వాత పద్య గేయ రచన ధ్వల్ని తారా వరకు వినోదం కోసం అప్పుడప్పుడు చెప్పిన సాటుపద్యాల్లో కొన్ని లేనిపోయి కష్టాలు తెచ్చిపెట్టాయి ఇంపు పట్టణ పాఠాల మధ్య కీలాలలో ఉద్యోగం నాలుగు మైళ్ల దూరాల సారస్వతి గేతల్లో చదువు పండితుల ఉపన్యాసాలు వినతారు పంతొమ్మిది వందల మధ్య పరిశోధన విద్యార్థిగా మరోసారి వాస్తవంలో ఉన్నప్పుడు మల్లంపల్లి సోమశేఖర్ శర్మ గారి దగ్గర అక్షరాభ్యాసం చేశాడు అమూరి పురుకొండాలతో సాహితీ విషయాలు మాట్లాడటం ఇతర శాస్త్ర విద్యార్థుల నుంచి ఆయా శాస్త్రాల మూల సిద్ధాంతాలు నేర్చుకోవటం అప్పటి నిత్యం భాష పరిశోధన వృత్తి సర్వం అయింది అభ్యుదయ వారి కార్యవర్గ సుభత్వం వల్ల శ్రీశ్రీ ఆరుద్ర సోమసుందర్ రమణారెడ్డి వంటి వారి పరిచయం కలిగింది అప్పట్లో వాడుక భాష వ్యాకరణం రాయాలన్న ఉదాహటం పుట్టింది కవులెవరూ నా గోరు వినిపించుకోలేదు రాజమండ్రిలో ఆంధ్ర సాంస్కృతికాలకు వెళ్ళినప్పుడు అక్కడ చట్టబడ్డ కాకటిపత్రిక సంపాదించ పాములపత్తి సదాశివరావు గారు నా రచన చూసి రాష్ట్ర వ్యాప్తంగా మాండలిక రూపభేదాలను అర్థభేదాలను తెలుసుకున్న తర్వాత ఆ పని చేయటం మంచిదన్నారు నాకు మాట నచ్చింది దృష్టి మాండలికాలింది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది తెలుగు అకాడమీ పరిశోధన విభాగానికి అధిపతిగా తేలటంతో ఉద్యోగలు మారాయి పరిభాష కల్పించే ప్రయత్నంలో ఎందరో శాస్త్రకులతో పరిచయం జరిగింది మాండలిక పద సేకరణ నిర్మాణం వ్యాకరణ రచన వ్యాసంగాలు క్రమంగా పద్యరచనా దృష్టిని మందగింపజేశాయి రాసిందల్లా కవిత్వం మాత్రమేనని బహుదే పట్టణం కళ్ళు తెరిపించింది పిద్దులతో వచ్చిన జాత్యం పొడకలతో గాలి పోదనట్టు అప్పుడప్పుడు విరోధం కోసమే దాకా విషాద రోషాలు కలిగినప్పుడు కూడా ఏవే పద్యాలు రాస్తుంటే గాని మనస్ఫూర్తి కలగటం లేదు అదో దౌర్బల్యం ఉద్యోగంలో ఇతరులు గ్రంథాల పూపులను వేరే పేజీలు దిద్దవలసి ఆ వైభవము సాటి ఉద్యోగులందరూ సమంగా అనుభవించింది అనేకలు మొదటిసారిగా సులోచనలు తగ్గించవలసి వచ్చింది దుఃఖశాంతి కోసం పురుషునే దేవతగా భావించి మా ఇష్టదైవాలు మమ్మల్ని కాపాడలేకపోతున్నందుకు విచారిస్తూ ఒక దుష్కావే ఘడవే నిపులు కాదు సహబాధితులకు చదివించాను కూడా అందులో నుంచి ఒకటి రెండు పద్యాలు అసహం వై కృట వ్యాసంగూపములు తాల్చుని రసవంతముడి తృహునామక పరబ్రహ్మము చింతించగ అని ఆరంభించి కొలువు పనులకు సొంత కక్కుని చేరా వేరెండు దిక్కులేక ఏర్చుతున్నాడా ఏడ్చుటి ఏ పద్యములలోన మీ పాద పద్మసాక్ష్యాన్ని ముగించాను ఇది మహా దుష్కావ్యమైన దీనికి ఫలస్తి కూడా రాస్తున్నాను ఈ రెండు పద్యాలు శ్లోకలకు కూడా మేలు పెరగటం కోసం సాహితీ సభలకు కానీ పరిశోధన చర్చాగోష్ఠలకు కానీ వెళ్ళినప్పుడు చలిదానందం కోసం విశ్రాంత సమయాల్లో చాటుపద్యాలు రాయటం అందువల్ల కొందరికి వినోదం మరి కొందరు కోప కల్పించడం జరిగేది గురించి రాసిన వాటిని ప్రస్తావించడు గాని సకలకు సంబంధించిన వాటిలో ఒకటి ఉదాహరిస్తాను ఈనా జీవిత శేషం అంతా అహిత్యోపచార క్రియాధీనమై పరమ స్వతంత్రత పరాధీనము కాకున్నతో ఏ నిల్లాళ్లుగా కోరు కార్యములు కాని కాకపోయి మనము ఆనందమున నిండు మిత్రుల సహాయము ఇందుకు అర్థించదడు అయితే ఈ వ్యామోహం తాత్కాలికంగానే ఉండేది కేతనైన యొక్క ఉద్యోగంధులకు అదనంగా యువకుని పరిశోధన పత్రాలు వెలువరించడం సాగర శాస్త్రం వంటి అనువాదాలు రాయటం వ్యావహారిక భాష అవకాశం వంటి పుస్తకాలు ప్రచురించుకోవడం సాధ్యమైనందుకు సంతోషిస్తుంటారు పద్యరచన ఔపచారిక ప్రభుత్వం మాత్రమే గానీ కవిగవరో సాధనం కాదని నా శక్తి నేను అర్థం చేసుకునేందుకు విశ్వసిస్తూనే ఉన్నాను అప్పుడప్పుడు ఆంధ్రలోపాధ్యాయ పదవికి అభ్యర్థులను ఎంపుకోవలసి వచ్చేది పెద్ద పెద్ద డిగ్రీలు వారు తలస్థకుడేవారు వారిచ్చే సమాధానాలు విని దుఃఖపడి పద్యాల్లో విచారించి నన్ను అలాంటి పద్యాల పట్టుకుండా భాషా నైపుణ్యములను భాషించను దూర రాజు భద్ర ఆ శాస్త్రములో నాకు ప్రవేశము లేదన్న కాశీఖండ పలనాటి కథ కవిత్వము కాదు కావ్యాలలో అలంకారాలు లేకుండా భక్తిని పోకన్న భోగపత్ని మణి ప్రవాళ వందను కన్నడ సుకృతి మూర్తి అన్నను భక్తుమూర్తి కాదు పుష్పశాస్త్రియ భావగీతుల కార్జుడు గురుదారీకి గుప్తిష్యుడు అను నవీన శతాల విన్యు భాష తగుర కల్పనలు రోచి మా పురాతన పుణ్యకర్మము వలన బతులు చెడిపోవ ఇటువంటి ప్రసంగాలు విన్నప్పుడు ఉద్యోగం మాని పారిపోదామనిపించారు అటువంటి నిర్ణయానికి వచ్చి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఆత్మ ప్రబోధమలు రాస్తున్నాను అందులో ఒకటి ఉన్నది అజాగ్రహీయమై వృహాపన్న కరంగునై పరమ పాతక సేవనము పదమ్ము లేకున్న వృహాభు పదోన్నతి పోయడిదేమి ఉన్నతో మండన వచ్చిన పదవి ఈ వైరాగ్యానికి కారణం అభ్యర్థుల అజ్ఞానం కన్నా అధికారుల సిఫారసుల బెదరపుల బాధ ఎక్కువ ఆ తర్వాత కొద్ది కాలంలోనే అకాడమీ ఉద్యోగానికి రాజీనామా చేశాను దరివిరా చాలా ముందుగానే కాటుగా మొదలు పెట్టిన పాత్రికే విలో ప్రవేశించాను భాషకు శబ్దార్థాలకు సంబంధించిన ధారావాహిక రక్షణ వెలువరిస్తూ జట శాస్త్రంలో నా అరవై ప్రవేశించాను ఆ శాస్త్రం బోధించడం మొదలు పెట్టాను గ్రంథ సమీక్షలు చేసినందుకు భీష్ణ భూషణ తిరస్కారాలు తప్పటలేదు అప్పుడప్పుడు పద్యాలు రాసినా విధానంగా ప్రచురించినందువల్ల రాస్తున్నవనే అనాలి అది వినోదప్రాయమే బాల్య లవణాల్లో నన్ను గురించి విన్న నన్ను మెరిగిన పాతమిత్రులు అప్పుడప్పుడు పద్యాలు రాయమని ప్రోత్సహిస్తున్న మాట వాస్తవం నేను అర్ధ శతాబ్దం కింద కళాశాలకు వజ్రోత్సవం చేస్తున్నామని పది భక్తుల కవిత అసలు అంతమే నా దురదృష్టానికి శిక్షణం ఆ కాలంలో గుంటూరులోని సాహితీ వాతావరణం గురించి రాయమంటే ఒక మహాగ్రంథమే రాయగలను మొదట ఆ తోరికను మన్నించవలసలేదు కానీ చివరికి ముండితనంతో పద్యం రాసి దానికి సాహితీ సేవను తీర్చిది పెట్టుకుంటాను ఈ అదే నా చివరి పద్యాల్లో ఒకటి రేపు రాయలేని చెప్పలేను గాని రాసింది కవిత్వం కాదని ఘంటాఘోషంగా చెప్పగలను అదేమంటే రాసు అదే కవిత్వం అని సాహిత్యములో గౌరవప్రదము స్థానములంఘ కవితా వ్యాపారులను వేడి వారి దయాభిక్షకు ఆశ చేసి తుతకు ఆంధ్రీకూత సాహిత్య సంపద అన్యాయం చేయలేక కవితా వ్యాపారమే మానిపి అనేది అప్పుడు రామకృష్ణ తమలాగే నేను సాహిత్య సేవ చేస్తున్నానని అభినందించింది ఇందుకోసం తరతరాలుగా మన దేశంలోనే కాక మొత్తం ప్రపంచంలో పద్యగే రూపంలో ఉన్న కవిత్వానికే పెద్దపీట బహుశాందుకు కారణం పద్యగేయాలను పాడటం కావచ్చు సంగీత స్పర్శిలిని పద్యరచినంతగా జనాకర్షణం కాదు నడవని పద్యాలను కూడా రాజయుక్తంగా పాడి ప్రజాభౌలం సంపాదించిన వారు అనేకలున్నారు కవితా గుణం లేకపోయినా గ స్థాయిలో చదివినప్పుడు రచన ఆకర్షిస్తుంది వచ్చిన కవితకు సౌకర్యం లేకనే కొంట పద్య గేయాలి సంక్షిప్తంగా ఉండనందుకు ప్రశంసం కురిపించడానికి పద్య గేయాల వచన ఉపయోగపడనందువల్ల కొంట వచ్చిన కవితకు వన్యదగ్యం చేయాలని నా అనుమానం వాక్యం రసాత్మకం కావ్యం వంటి సిద్ధాంత ప్రవచనాలు ఎన్ని ఉన్నా శుద్ధవచనలో కావ్య ప్రసిద్ధి ఈ తప్ప కనిపించడం నా చిన్నతనంలో పూర్వమనిపించిన ఆస్వికాధారణ అవధాన విద్య నా యవ్వన కాలంలోనే సద్దు అనిగాయి తెల్ల పిల్ల వెంకట శాస్త్రి గారు ఋజాగ్రస్తులైనప్పటికే అవధాన వ్యామోహం తగ్గింది శ్రీనాథ వారు అన్నట్టు శ్రీ శ్రీ అంటూ ఒక కవి అగ్న ప్రవేశం చేసి ఎలా రాసిన ఆ కవిత్వం అనే భావం చూపించినందువల్లనేమో పద్యకావ్యాలపై తిరుముఖం పట్టింది చంద్ర బందోబస్తులు పెంచి పస్తాలన్న తీసి నిజానికి చంద్రోధికారం గల మహాకవి ఆయన చెప్పినట్లు ఆచరించిన వాళ్ళ సంఖ్యాపారమే గాని ఆయనలాగా రాసిన వాళ్ళు బదిలేదు ప్రతీకల మన ప్రవృత్తులు ఒక మార్పు వల్లనేమో పద్యరచులు వెనుకబడ్డది ఇటీవల పద్యాన్ని బతికించాలని అవధాన విద్యను పులపృతిని కొందరు ప్రచారం చేస్తున్నారు అదే సమయంలో పూర్వ కావ్యాల నుంచి రాసిన పరిశోధకులు తృపిదేవత ప్రభావం వలన తమ నిర్లక్ష్యం వలన గణయితా శుభంగాలను తప్పుల కుక్కలుగా గ్రంథ చేస్తున్నారు పూర్వ కావ్యాల పఠన పాఠనాశక్తి మరోవైపు సమయంలో చంద్రో వ్యాకరణ శాస్త్ర పోషణ విశ్వవిద్యాలయ స్థాయిలోనే కరువు పోతున్నట్టు సాహిత్యానికి ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ తగ్గిపోయింది ఈ వాస్తవిక ప్రాబల్యం పద్యరచనను దెబ్బతిస్తున్నది ఇప్పుడు పద్యరచనే కవిత్వని భావించిన నమ్మిన నా పురోభావాలను సవరించుకోవాల్సి వచ్చింది చిన్న వయసులో శబ్ కోసం చంద్ర కోసం ఎంతో శ్రమించాను అంతకన్నా ముఖ్యంగా సాధనం చేశాను ఆ పరిశ్రమకు ఫలితంగా ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లోనే చదువుదామనే ఒకటి ప్రబంధన రాయడానికి పడ్డ బాధలు అన్ని ఇన్ని కావుచిన పద్యరచన కోసం గర్భ కోసం బంధకవిత్వం కోసం పడ్డ పాటలు ఇతను గుర్తుకు వచ్చి నవ్వాలో ఎడవాలో తెలియని స్థితిలో ఉంటున్నాను ఆ గొడవను ఇంత చచ్చిపెట్టి నా అనుభవంలోకి వచ్చిన కొన్ని సంఘటనలను సాహితీ సందర్భంగా వార్త ప్రస్తావిస్తాను సారస్వత నికేతల గ్రంథాలయంలో ముగ్గురు మూడు రకాల సాహిత్య పనులు నిత్యకృత్యంగా గ్రంథాలయంలో సమావేశమవుతుండేవారు స్వామి శివశంకర్లు అనే తల్లావశంకర్ శాస్త్రి గారు హాస్యల చేత మునివాళకి నరీవరావు గారు కొప్పరం సోదలక ఉదో వారైన బుచ్చిరామయ్య గారు ఆ త్రయం వారుండగా అక్కడికి కాళ్ళ పఠనం కోసమో ఉపన్యాసం కోసమో ఎంతటి వారు వచ్చినా ఇబ్బంది పడేవారు ఎవరైనా ఒక పద్యం చదివి రెండవ పద్యం ఎత్తుకునే స్వామి శివశంకర్లు శాస్త్రచిత్య మొదలు పెట్టే అదే భావాన్ని ఆసులుగా అల్లర పద్యాల్లో సాగదీసి కొప్పరు బుచ్చిరామయ్య గారు ప్రస్తరించేవారు సూర్యువుని ఎవరైనా అంటే ఆయన పద్యాల్లో చెప్పిన సమాధానాలను గుర్తులేవుగానే ముఖంగా వాడిన చల్లనం మూర్ఖకోకుండా బుచ్చిరా ఉండ నేను అనేది ఇప్పటికీ నా చెవుల్లో గుంగులు ఆయన ఆర్థిక బాధలు భయంకరంగా ఉండేవి ఇంట్లో అందరూ పద్యాల్లోనే విచారపడుతున్నవాళ్ళు ఆయన భార్య కొడుకును ఉద్దేశించి మా ఒకటి పూట కోణి గతి మంగపతి అంటే ఇక బంశనే గతి అని చిన్నవాడి పద్యం పూజించేవాడు ఆశ ఇంతకు అవధార విద్యకు అప్పటికే పట్ల ను వారి విచరించుడు సరే సరి ఒక వృత్తిగా ఇది ఒకరింతటికో తప్ప విచారకరం ఒకసారి చింతా దూక్షిత మహాలచ అశుమాన దగ్గర అధిక ముంచవుతున్నేమో లేదా ని ఒక రచన వివరించటం మేము ఎవరికి వారు పుస్తకం తీసుకొని పైసా చెల్లించకుండా పోవటము గ్రంథ ప్రస్తున్నాడు సొంత చక్కలతో ముద్రించుకోగల వాళ్ళు అమ్ముకోలేక అవస్థలు పట్ట ఒక వ్యక్తి అయితే రచనను ఎలుగు చూడక అలవటించే వాళ్ళు అందించుడు సాఫల్యాల కన్నా వైసల్యపారం స్వానుభవంలో నా రచనలు కోరిని ప్రచరిస్తామని వర్గాలను చెప్పిన కొన్ని మహాసంస్థలే దశాబ్దాల పాటు ఉంచి రాత్రులు కనిపిస్తలేదని ప్రశ్నించారు కొన్ని రచనలు పూర్తిగా అంతరిస్తే మరికొన్ని ఇంకా కొనప్రాణంతో ఉన్నాయని వెళ్ళటమే గానీ అవి కనిపిస్తడం లేదు ఒక మహాసూక్ అనువాద క్రం గాని ప్రచరించిందని తెలిసి వెంటబడి వేడుకుంటే రెండు కాపీలు మొహాన కొట్టింది ఇలాంటి అనుభవాలు ఎందరికన్నాయో చెప్పలేదు గానీ వాటి రచయితలకు మనస్ఫూర్తిగా సానుభూతి అందించగలరు రచన కన్నా శాస్త్ర సాహిత్య నిర్మాణానికి శ్రమతీతం శారీరక శ్రమ అపారం రచనా సమయం అత్యధికం ప్రచురణ దుస్సాహం ప్రచురణ విమర్శలు అధికాధికం అయినా కైపణికులు తమ లోకానికి తెలియాలని సఫలపడుతూనే ఉంటారు అది సహజం మీరింతవరకు డాక్టర్ బూదరాజు రాధాకృష్ణ గారి జ్ఞాపకాలు విన్నారు ఈ స్వాగతం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జులై తొమ్మిదిన రికార్డు చేయబడి జ్ఞాపకాలు శీర్షికన ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసారం చేసింది